సంబుటిమూడు ఐదువందల పదికీర్తన దేవదుందుభులతోడ దివ్యులతోడ ఈవేళ శ్రీహరితేరు ఏగీవీధులను తోడ కనకపు కుర్రాలతో పరపై అష్టదిక్కుల బండి గండ్లతో నిరతితో పట్టుమాలి నిడుపపగ్గాలతోడ ఇరవై శ్రీపతితేరు వీధులను పచ్చల ప్రతిమలతో పగడపు నొగలతో హెచ్చిన ముచ్చాలతో గుంపు బైడి కుండలతో ఇచ్చల భూతవుతేరు ఏ మంచి నీలాల గద్దెతో మణిదర్పణాలతోడ పొంచిన సింగారాలతో పూదండలతో అంచెశ్రీ వెంకటేశుతో నలమేలు మంగతోడ ఎంచగా దేవుని తేరు ఏగి ఏగీవీధులను